సూత్రే మణిగణయివగా మది నితరమే లేదు మాయలాద్భావ తత్భవతి జగము ఇది నీవన వెరతును అది విపరీత జ్ఞానము యదృష్టం తన్నష్టముగా పొదలుచుండేటి ఈ జగము కొసగ నీవు కావన వెరతు ఇది విపరీత జ్ఞానము సదసత్యాగం బంటి గానా నిండిన ఈ జీవులు నీవేయన వెరతును దండనే బధులు వీరు ద్వాసుపర్ణ ఉన్నదిగానా మెండగు ఈ జీవులను మీరుగారు అన వెరతును ఉండెడి వీరలు నిత్యులు వగి అహమాదిష్టమధ్యముగానా ఇది మునిపే నీ చిక్కు ఇందుకు దృష్టం ఒక్కటే తుదతొల్లే నీ దాసులు గలరు తుదతొల్లియే నీవు గలవు వెదకుమా శ్రీవేంకటపతి నిను సేవించగ నిను సేవించగను అదన నిన్నంటినవారల నీయంతలు సేతువుగానా